శ్రీగరుభ్యో నమ హరి ఓ బ్రహ్మా పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వవా గన సదృం తమదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ సాక్షి భూ భావాతికం త్రిగుణ సద్గుమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సాంప్రదాయ కతృభ్యో వం సదృషిభ్య మహాభ్యో నమోరుభ్యవప్లవర ప్రజ్ఞన ప్రత్యగ బ్రహ్మైర్వాహమస్ అహం పదార్థర సశివసరంభ కృష్ణసేపధ్యమా అస్మాచార్యపర్య వందేగరం పరా హరి ీరుభ్యో నమ వామనమూర్తిని గణపతి నేమనంబు నా ఆత్మనిలిపి నిష్టభజ సాదను పదం ప్రేమను కొన్నాడు ఎప్పుడు పెనుపు చెందింప నిదర్శనుడై పనుపడదో పనయము అవిఘ్నత నందబాయకుండి విని కని వివరించి విరవీ గజేయు పనికి తానే ముందు తలకొని ప్రకతోడై మృకులందెడు కనికరంబున శివుని పుత్రుడు పట్టుగొమ్మై ముందు నిలచి పెనుపు చెందిం పిదర్శనుడై పనుపడదోపన్ ఇందు ఆవృత్తి పునరావృత్తి చెందుతున్నటువంటి మకుటం పెనుపు చెందింపన్ నిదర్శనుడై పనుపడదోపన్ వామనమూర్తిని గణపతి మొదటి భాగంలో వామనమూర్తిని గణపతినే మనం ఆత్మ నిలిపి ఆత్మ అంటే నేను సర్వవ్యాపక మరి వామనమూర్తి అయిన గణపతి అంటే మూర్తులు అనేకం మామూలుగా శాస్త్ర సమ్మతంగా చెప్ చెప్పేటటువంటి మూర్తులు అనేకం ఉన్నప్పటికీ వేదాంత పద్ధతిలో చెప్పేటటువంటి మూర్తులు మూర్తిమంతమైన మూర్తులు విరాట్ రూపం వామన రూపం సూక్ష్మ రూపం ఇవి సాధారణంగా మనకి వేదాంత శాస్త్రాలలో కనబడుతూ ఉంటాయి సూక్ష్మ రూపంలో సర్వవ్యాపారంగా ఉంటాడు ఈశ్వరుడు శక్తి రూపంలో అని అర్థం సూక్ష్మం అంటే శక్తి పదార్థం యొక్క అంతర్గతంగా అణువు లోపల కూడా అణువు ఎందున్న శక్తి దాని దాని ధర్మాలను అనుసరించి ఉంటుంది ఆయా అణుధర్మాలను అనుసరించి అంటే ఆక్సిజన్ అణువు దానికి సంబంధించిన ధర్మం దానికి హైడ్రోజన్ అణువు దానికి సంబంధించి ఐరన్ అణువు ఇలా ఆయా అణువులు మూలకాల వాటి వాటి ధర్మాలను అనుసరించి పదార్థ ధర్మాలను కలిగి ఉన్నప్పటికీ దానికి ఆ ధర్మాన్ని కలిగించేటటువంటి శక్తి దాని వెనుక దాని అంతర్లీనంగా దాని అంతర్గతంగా ఉంటుంది నేలలో నేళ్లలో ఉన్నటువంటి ఈ అణువులన్నీ కూడా ఆయా వృక్షాలలో ప్రవేశించి ఆయా ఫలాలలో ప్రవేశించి ఆయా ఫలాలను ఆహారంగా తిన్న జీవులలో ప్రవేశించి ఆయా అణుములు మూలకాలుగాను మిశ్రమాలుగాను కాంపౌండ్లు మిక్స్చర్స్లాగాను అభివృద్ధి చెంది వాటి వాటి అణు బంధం ద్వారా శక్తి మనకు వినియోగపడుతూ ఉంటాయి ఇదంతా పదార్థ విజ్ఞానం ఈ పదార్థ విజ్ఞానం వెనక ఉన్నటువంటి శక్తి ఉంది అది ఈశ్వరీయమైనటువంటి శక్తి శివ శివా శివ అన్నా అంటే శివా శివ శక్తి ఐక శివుని రూపంలో ఉన్న శక్తే శివా అన్నా కూడా శక్తే ఏమిటండి ఈ తేడా అంటే ఇంకా కొద్దిగా అణువుని పరమాణువు దాకా విభజించి చూడమన్నారు విభజించి చూస్తే అక్కడేం కనపడ్డాయి ఎలక్ట్రాన్లు న్యూట్రాన్లు ప్రోటాన్లు ఇందులో ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు ఏమో కదులుతూ ఉన్నాయి న్యూట్రాన్లు కదలకుండా ఉన్నాయి అయినా సరే అది కూడా శక్తి రూపమే అంటే న్యూట్రాన్లు ఏమో కదలకుండా ఉన్నాయి ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు కదులుతున్నాయి కదిలే శక్తి కదలని శక్తి పొటెంటైజ్డ్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీ పొటెన్టివ్ ఎనర్జీ ఇట్లా శక్తిలో రెండు భేదాలున్నాయి అంటే కదలకపోయినప్పుడు కూడా శక్తి నిత్యత్వ సూత్రం ప్రకారం శక్తిగా ఉంటుంది అట్లాగే కదులుతూ ఉన్నప్పుడు కూడా అట్లా కూడా కదిలేట కదిలే శక్తి కూడా ఉంది సరే ఇదంతా శక్తి విజ్ఞానానికి సంబంధించినటువంటి సూత్రాలు వీటిని ఆధారంగా చేసుకునే దేవాలయాలు మంత్రాలు తంత్రాలు యజ్ఞాలు యాగాలు హోమాలు భక్తి విధానాలు ప్రక్రియలన్నీ రూపొందించినాయి ఈ శక్తి విజ్ఞానాన్ని బాగా పరిశోధన చేసినటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి దీంతోపాటు పదార్థ విజ్ఞానాన్ని కూడా బాగా పరిశోధించారు రసవాదంలో సిద్ధులు భారతీయులు కాబట్టి ఏవే ఏ ఏ విష పదార్థ విజ్ఞానంలో మనకి లభ్యమో ఆయా విష పదార్థాలని ఔషధాలుగా వాడడం ఎలాగో బాగా తెలిసిన వాళ్ళు భారతీయులు తర్వాత ఈ విజ్ఞానాన్ని ఇది అందరికి తెలిసింది ఇక్కడ ఏం చెప్తున్నారయ్యా అంటే వామనమూర్తిని గణపతిని నే మనం ఆత్మ నిలిపి అంటే మామూలుగా సాధారణంగా చూస్తే మనం ఇళ్లల్లో పూజ చేసేటటువంటి అర్చామూర్తులు ఏవైతే ఉంటాయో ఆ అర్చామూర్తులు ఒక మూడు అంగుడాలు నాలుగు అంగుడాలు ఉంటాయి అంటే అంతకుమించి ఉండవు మహా అయితే ఆరు అంగుడాలు అంతకుమించి ఉండవు ఈ మూర్తులను ఎవరైతే భక్తి తాదాత్మ్యత నిత్య పూజా విధానం ద్వారా భక్తి తాదాత్మ్యతను పొందినటువంటి వారు తనంతటి వాడిగా చూడాలనుకున్నాడు అలాంటి తాదాత్మ్యత స్థితిలో తనను తాను తన నామరూపాలను తాను మరిచిపోయినటువంటి తాదాత్మ్యత స్థితిలో తనంతటి రూపాన్ని అంటే ఆ రూపాన్ని చూడాలనుకుని ఆ ముప్పిరిగి ఉన్నటువంటి ఉన్మత్తతలో భక్తి ఆవేశపు ఉన్మత్తతలో దేవాలయానికి వెళ్ళాడు అక్కడ ఆరడుగుల మూలమూర్తి ఉంటుంది ఆ రంగుళాలు పూజించేటటువంటి అర్చామూర్తి ఆరడుగులు ఉన్నటువంటి ధ్రువబేరంగా కనపడు అలా సంభ్రమాశ్చర్యాలకు భక్తి ఆవేశంలో తనకి ఆ అర్చామూర్తికి ఆ మూల విరాట్కి మధ్య అభేద సిద్ధిని ఆత్మ నిలిపి నిష్ఠభజిండు అంటే అభేదత్వాన్ని దర్శించాడు ఇది దేవాలయంలో దైవదర్శనాన్ని పొందటము అంటే ఒక క్షేత్రానికి వెళ్ళాం ఆ క్షేత్రంలో దైవ జరిగింది ఆ దర్శనం ఎలా ఉండాలయ్యా అంటే ఆ దైవానికి దర్శించినటువంటి భక్తుడికి మధ్య అభేద సిద్ధిని అంటే శక్తి రూపకమైనటువంటి తాదాత్మ్యత శక్తిరూపకమైనటువంటి ఐక్యత దర్శన రూపకమైనటువంటి ఐక్యత కలిగేటట్లుగా ఉండాలి అలా దర్శించినటువంటి వాడికి నిష్ఠ భక్కడ పొందినటువంటి దర్శనం అతను తలచినప్పుడల్లా అతను ఎక్కడున్నా అవస్థాత్రయంలో అది పొందగలిగేటటువంటి సామర్థ్యాన్ని పొందుతాం అటువంటి దర్శనాన్ని పొందాలి పొందాడు పొందితే పదం బులు ప్రేమను కొండాడు దెపుడు సామజన్న ఏనుగే ఈ ఏనుగుముఖం కలిగినటువంటి వాడి యొక్క పదములు ప్రేమను కొండాడు దెప్పుడు అంటే శరణాగతి తత్వాన్ని చెప్తున్నాడు ఒక్కసారి ఈ దైవ దర్శనాన్ని ఈ స్థాయిలో పొందినటువంటి వాడికి శరణాగతి స్థితి చెడిపోయే అవకాశం లేదు ఎందుకంటే ఈ దివ్యత్వ ప్రవేశం ఈ దర్శనం ద్వారా మనిషికి మానవత్వం నుంచి దివ్యత్వ ప్రవేశం లభిస్తుంది దివ్యజ్ఞానం లభిస్తుంది ఒకసారి ఈ సత్వగుణం ప్రవేశించిందంటే ఈ శుద్ధ సాత్వికమైనటువంటి దివ్య జ్ఞానం అతనిలో అన్నింటియందు ప్రభావితమవుతుంది అయి శాశ్వతముగా దివ్యత్వానికి శరణాగతుడు అయిపోతాడు ఆ తత్వానికి శరణాగతుడు అయిపోతాడు ఈశ్వరో గురురాత్మేది మూర్తిభేద విభాగి వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తమ ఆ దక్షిణామూర్తి తత్వాన్ని తెలుసుకోవాలి అంటే వ్యోమమంతా వ్యాపకమై ఉన్నటువంటి తత్వం ఇది అంతటి వ్యాపకమయ్యేటటువంటి లక్షణాన్ని నువ్వు గుర్తించాలి అంటే అంతటి వ్యాపకమయ్యేటటువంటి లక్ష్యార్థాన్ని దర్శనం ద్వారా పొందాలి అంటే నువ్వు వ్యాపకం చెందాలి నీ నామరూపాల పరిమితించబడకూడదు సర్వాత్మనా అంటావు సర్వాత్మన అంటే సర్వత్రా వ్యాపకమై ఉన్న ఆత్మ అటువంటి సర్వాత్మన సిద్ధిని పొందాలి అటువంటి నిష్టను పొందాలి అంటే పెనుకు చెందింపన్ నిదర్శనుడై పనుపడదోపన్ నిదర్శనుడై నిదర్శనము అంటే నిరూపణ దర్శనాన్ని నిరూపించుకోగలగాలి అంటే తన దర్శనాన్ని పొందాను అంటే చాలామంది అంటూ ఉంటారు ఏమంటే నేను కడుమూసుకొని కూర్చుంటే నాకు అనేక రకాల దేవతలు కనబడుతుంటారు నాకు అనేక మంది మహానుభావులు కనబడుతుంటారు ధ్యానం చేస్తూ ఉంటే మంది దర్శనాలు కలుగుతూ ఉంటాయి అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు కళలో బోళ్ళు మంది కనపడ్డారు వాళ్ళు ఆ దేవత కనపడింది వాళ్ళు ఈ దేవత కనపడింది వాళ్ళు ఆ మహానుభావుడు కనపడ్డాడని కళలో కనపడ్డారని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఇది దర్శనం కాదు ఇది యార్థ దర్శనం కాదన్న దర్శనం కాదంటే యార్థ దర్శనం కాదు నిజ దర్శనం కాదు అంటే మూడవ స్థలం మీద ప్రభావితం అయ్యేటంత బలమైన దర్శనం కాదన్నమాట శాశ్వతమైనటువంటి పరిణామాన్ని మార్పుని ఇచ్చేటటువంటి దర్శనానికి నిజ దర్శనం అనిపించి తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క నిజపాద దర్శనం నిజ దర్శనం ఒకటి ఉంటుంది అంటే ఏ అలంకారాలు లేకుండా యథాతథ దర్శనం ఆ నిజ దర్శనం అంటే నిజంగా అది కూడా కాదు అలంకారాలు లేని దర్శనం అని కాదు యథాతథంగా వెంకటేశ్వరుని తలచినంత మాత్రమే తనకు వెంకటేశ్వరుడకు అభేద దర్శనాన్ని పొందడానికి నిజ దర్శనం అని భక్తుడు భగవంతుడితో శిష్యుడు గురువుతో పొందాలి అది లక్ష్యం ఆ అధికారిత్వం లేకుండా కైవల్య మార్గంలో అడుగులు ముందుకు పడవు ఈ ఐక్యతా సిద్ధి చాలా ప్రధానమైనటువంటిది ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప గర్భాలయంలో సేవలు చేసేటటువంటి ప్రధాన అర్చక పదవి లభించదు ఎందుకంటే ప్రధాన అర్చకునికి లభించేటటువంటి వరం ఐక్యతా సిద్ధి నిరంతరాయంగా ఆ యొక్క స్పర్శలో ఉండటం చేత ఆ దైవానికి తనకు అభేద అభేదత్వాన్ని అభేదసిద్ధిని సిద్ధిని భావనలో పొందినటువంటి వాడై ఆ నిష్టను ఆత్మనిష్టను పొందేటటువంటి అవకాశం కలిగి ఉన్నాడు అలా ఎవరైతే చాలా క్షేత్రాలలో కూడా అభిషేక కాలానికి అలాగే అలంకరణ ప్రథమ అలంకరణ ప్రభాత సేవకి కొంతమంది నియోగించబడుతూ ఉంటారు అటువంటి ప్రభాత సేవ నిజమూర్తికి మూలమూర్తికి చేసే అవకాశం లభించడం విశేషమైనటువంటి సేవ అందులో ఉన్న అవకాశం ఏమిటంటే ఆ తాదాత్మ్యతని ఆ ఉన్మత్తతని ఆ దైవీ ఉన్మత్తతను పొందగలిగేటటువంటి అవకాశం దర్శన స్పర్శనాల ద్వారా పొందవచ్చు అటువంటి ఐక్యతా సిద్ధిని పొందేటటువంటి అవకాశం వచ్చినటువంటి శిష్యుడికి అంటే గురువు యొక్క దర్శన స్పర్శన సంభాషణలను స్పష్టంగా పొందగలిగేటటువంటి అవకాశం ఏదో ఒక జన్మలో లభిస్తుంది అలా లభించినప్పుడు పెను పూజ ఆ దర్శనం ఎంతగా పొందాలి ఎంత ఎంత వ్యాపకం అవ్వాలి అంటే నిరంతరాయంగా గురు హృదయంలో శిష్యుడు ఉండేటట్టు ఈశ్వర హృదయంలో భక్తుడు ఉండేటట్టు అంశీభూతుడై తారాత్మ్యత చెందాలి ఐక్యతను చెందాలి నిదర్శనుడై పనుపడదో పనుబడ ప్రయత్నపూర్వకంగా చెయ్యాలి ఈ సాధన అంటున్నాడు ఇది మొదటి భాగం ఇక రెండవ భాగం అనయ్నతనందండి విని కని వివరించి అనయము అంటే ఎడబాటు లేనటువంటి విడదీయ రానటువంటి నిరంతరాయముగా అంతరాయము లేనటువంటి అవిఘ్నతన అవిఘ్నతను అండబాయకుండి ఏ రకమైనటువంటి విఘ్నాలు అడురో ఆ నిష్ఠ అంటే అర్థం అదే అక్కడ ఏ విఘ్నాలు ఎప్పుడైతే అందుబాటులోకి నిను ఆపడానికి సశక్తం కావో అటువంటి అండ అటువంటి ఆధారం అటువంటి సహాయం అండబాయకుండి దాని నుంచి దూరం అయిపోకూడదు మరల ప్రకృతి చేత ఆకర్షించబడకూడదు మరల త్రిగుణాత్మకమైనటువంటి లౌకికమైన వ్యవహారం చేత ఆకర్షించబడకూడదు మరల ఎరుక చేత అంటుకోకూడదు అంటబడకూడదు అందుకని గురుశిష్య అన్యోన్య దర్శనం తర్వాత గురువు దగ్గర ఒక ప్రమాణం చేయిస్తారు అందుకని ఇక్కడ నిదర్శనుడై అన్న పదం వేశారు ఆ ప్రమాణం ఏమిటంటే మరి ఎరుకనంట వే అంట బోనని బాస చేసి వేణి అంట నిన్ను ఎరుకనది విడిపించాలి అంటే ఒక నియమం ఉంది ఏమిటయ్యా అంటే మరి ఎరుకనంట బోనని బాస చేసి అంట అంటే ఒకసారి ఎరుక విడిపించిన తర్వాత నీకు నిరంతరాయంగా పక్కన ఉంటుంది ప్రతి క్షణం ప్రతి రెపపాటు నీ పక్కనే ఉంటుంది ప్రతి శ్వాస నీ శరీరం దాని అధీనం చేతిలో ఉంటుంది నీ ప్రాణం దాని అధీనం చేతిలో ఉంటుంది నీ మనసు దాని అధీనంలో ఉంటుంది నీ ఆహం దాని అధీనంలో ఉంటుంది ఇవన్నీ దాని అధీనంలో ఉన్నాయి సకలం సర్వం అంత ఎరుక అధీనంగా ఉన్నాయి బయరును దర్శించిన తర్వాత కూడా నిరంతరాయంగా ప్రేరేపిస్తూ ఉంటుంది ఒక్కసారి దాన్ని బారిన పడ్డామనుకో మరలా అంటుకున్నాం అనుకో అప్పుడు పరమపద సోపానంలో చెట్ట చివరి మెట్టు ముందున్నటువంటి పరమపదము ముందున్నటువంటి పెద్ద పాము లోంట్లో పడింది మరలా మొదటికి వచ్చేస్తా ఉన్నాడు ప్రయాణం మొదలు కాబట్టి జాగ్రత్తగా అండబాయకుండి దక్షిణామూర్తి అయినటువంటి మొదటి గురు అయినటువంటి ప్రథమ గురు అయినటువంటి దక్షిణామూర్తి యొక్క అండబాయకుండి ఆయన యొక్క అండని విడవకుండా ఉండాలి విని కని వివరించి శ్రవణ మనన నిధిధ్యాసలు మూడు మాటలు అయిపోయినాయి అంటే విని కని వివరించి ఈ శ్రవణ మనన నిధిధ్యాసలన్నీ కూడా అద్వైత సిద్ధికి ఆత్మనిష్టకి దారితీశాయి సరిపోతుందా సాధాను విని కని వివరించి మనన నిధిధ్యాసలు నాలుగు కలిగితే దర్శనం అవుతుంది ఎంతో కాలం ఎదురు చూసినటువంటి శబరి శ్రీరామ దర్శనం చేత ముక్తి పొందేది ఆవిడ ఎదురు చూసినంత కాలం చేసినటువంటి సాధన శ్రవణ మన నిధిధ్యాసలు అవన్నీ కలిపి శ్రీరామ దర్శనానికి కారణభూతమైనవి ఒక్క దర్శనం చేత ఒక్క పాద నమస్కారం చేతనే ముక్తి పొందేది ఏ వేదంఠించూత మంత్రమోహించే బోధావిర్భావ నిదానముల నీపాద సంసేవాళహస్తీశ్వర ఈ కాళహస్తీశ్వర శతకం ధూర్జుటి గారు చాలా విశేషమైనటువంటి పదజాలంతో సులభ సూత్రంగా అందించారన్నమాట మా చిన్నప్పుడు ఐదేళ్ళ వయసు అప్పుడు వీళ్ళు చదివించారు ఈ పెద్యం నన్ను బాగా ఆకర్షించింది ఇప్పటికి అప్పటి నుంచి ఇప్పటివరకు నాకు బాగా గుర్తున్న పద్యం ఇది ఏదంబు పఠించే మంత్రోహించిలో ఆ మూడిటికి మూడు జంతువులకి మోక్షాన్నిచ్చాడు కన్నప్పకి మోక్షాన్ని ఇచ్చాడు ఈశ్వరుడు కాబట్టి ముక్తికి మోక్షానికి శాస్త్రజ్ఞానం అత్యంత ప్రధానం అనేటటువంటి పండితవర్యుల వాదనని కొట్టేసాడు ధూర్జడి మహాగడి బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కాదు చాలామంది ఏమంటున్నారంటే బోధ లేకుండా మంత్రం లేకుండా దీక్ష లేకుండా ఇది సాధ్యపడద్దు మీ పాద సంశేవాసక్తియ జంతుతటి అంటే శరణాగతి గాఢమైన విశ్వాసం కాబట్టి జ్ఞానానికి చాలా ముఖ్యమైనటువంటిది శరణాగతి అవన్నీ అనవసరానికి కాదు అక్కడ ఉద్దేశ్యం అంటే ఆయా దశలలో మానవుడు ఆగిపోకూడదు చాలామంది మాంసపిండం మంత్రపిండం అవ్వాలండి అంటూ ఉంటారు అవ్వాలి ఎవరు కాదన్నారు అవన్నీ కూడా ఆ శివనామ స్మరణ చేత మాంసపిండం మంత్రపిండం అయిపోయి స్మరణే ముక్తికి మార్గం అంటే అర్థమైంది నీ అణు ఆ స్మరణతో నిండాలి అప్పుడు మంత్రపిండం అవుతుంది త్యాగరాజు తొంభై కోట్ల రామనామ జపం చేశారు శతకోటి శతకోటి అవరేత జపం చేస్తారో అతని యొక్క దేహంలో ఉన్న ప్రతి అణువు కూడా ఆ మంత జప సిద్ధిని పొందుతుంది అప్పుడు పదార్థం అంతా శక్తిగా మారిపోతుంది ఒట్రెంటైజ్ అవుతుంది హోమియోపతి విధానం కూడా పొటెంటైజింగ్ అంటే అవుతుంది హానిమన్ ఈ హోమియోపతి వైద్య విధానాన్ని కనిపెట్టినప్పుడు ఏం చేశాడంటే మందు అయిపోయింది సీసాలు అయిపోతే డిస్టిల్ వాటర్ కలిపి బాగా దాన్ని పొటెంటైజ్ బాగా తీప్పాడు తిప్పి అడుగులో ఉన్నటువంటి వన్ ఎంఎల్ మందుని మరలా టెన్ ఎంఎల్కి పెంచి ఇచ్చాడు బాగా పనిచేసింది మర్నాటకలు దగిపోయి అంతకుముందు మామూలుగా మా మందు ఉన్నటువంటి మందుని బాటిల్లో ఉన్న మందుని ఇస్తేనేమో పది రోజులకి దగ్గింది ఈ వన్ ఎంఎల్ని టెన్ ఎంఎల్కి డిస్ట్రిబ్యూట్ వాటర్తో కలిపి బాగా గెల దాన్ని తిప్పి కలిసేట్టుగా చేసి ఇస్తే పొట్టన్ టైజ్ చేసి ఇస్తే మళ్ళా అదే ఎంటీ బాటిల్లో వన్ ఎంఎల్ మిగిలిపోయింది అడుగున ఈ టెన్ఎంఎల్లో నుంచి మళ్ళీ టెన్ఎంఎల్ డిస్టిల్ వాటర్ కలిపి మళ్ళీ ఇచ్చాడు ఇట్లా రోజు ఇస్తూ పోయాడు ఇట్లా పెంచుతూ పోయేటప్పటికీ ఆ మొదట ఉన్న వన్ ఎంఎల్ నిదానంగా వన్ బై టెన్ వన్ బై హండ్రెడ్ వన్ బై థౌజండ్ వన్ బై ఇట్లా తగ్గిపోతూ వచ్చింది యథార్థంగా మొదట ఉన్న పదార్థం కానీ తగ్గిపోయే కొద్దీ ఆ పదార్థం యొక్క శక్తి పెరిగిపోతు వచ్చింది ఈ రకంగా నానో పార్టికల్ వరకు అది ఎప్పుడైతే పెరిగిపోయినా అంటే వన్ బై వన్ ల్యాక్ దాటిపోయి ఇంకా మళ్ళా టెన్కి వెళ్ళిపోయాడు వన్ బై టెన్ ల్యాక్ అయిపోయింది ఆ వెంటనే ఫలితాలు రావడం మొదలుపెట్టాయి వెంటనే పనిచేయడం మొదలుపెట్టాయి సో పదార్థం స్థూల ధర్మంలో సూక్ష్మమైన ధర్మంలో అది చాలా బలవత్తరమైన శక్తిగా రూపొందుతుంది అని గ్రహించే గ్రహించి పాము విషాన్ని కూడా పొటంటైజ్ చేసి కనుక వాడినట్లయితే ఎన్నో దీర్ఘ వ్యాధులు నయం చేయవచ్చు ఈ సృష్టిలోని ప్రతి పదార్థాన్ని అట్లా పొట్టంటైజ్ చేయటం మొదలుపెట్టారు అలా ఈ హోమియో విధానం చాలా ప్రాచుర్యత పొందింది నిజానికి స్థూల ధర్మంతో లెక్కేస్తే అందులో ఏం మందు ఉన్నట్టు కనపడదు ప్రూవ్ చేయలేము కెమికల్ కంపోజిషన్ రూపంలో అందులో ఏం కనపడదు అసలు వన్ బై వన్ లేకంటే ఏం కనపడదు బట్ ఇట్ వర్క్స్ ఎల్ ఆట్ కాబట్టి ఇలా ఎంతో పదార్థ ధర్మాలని సూక్ష్మమైనటువంటి శక్తి పరిధిలో కనుక అధ్యయనం చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితాలను రాబట్టుకోవచ్చు మరి శక్తిని మళ్ళీ విభజిస్తే ఇది ఋషులు చేశారు వాళ్ళు ద్రష్టలు అయ్యారు అందుకని మంత్రద్రష్టలు అయ్యారు అంటే మంత్రాన్ని దర్శనంగా పొందారు మంత్రం ఒక ఆకారాన్ని ధరిస్తుంది ఒక స్థాయిని దాటినప్పుడు సరే దర్శనం పొందితే విని కని వివరించి విరవీ గేయు దివ్యాహంగా పరిణమింపజేసింది వెర్రవి గట్టు చేసి పనికి తానే ముందు తలకొని ప్రకతోడై మృకులందెడు వెంటనే గుర్తు తెచ్చుకోవాలి ఈ క్రియాశక్తి ఈ జ్ఞానశక్తి ఈ ఇచ్ఛాశక్తి ఈ మూడు కూడా ఈశ్వరాధీనమై ఉన్నాయి కాబట్టి ఒక పనికి పూలుకోవడానికి సంకల్పం ఎట్లా కారణమో ఆ సంకల్పానికి ముందున్నవాడు ఈశ్వరుడు అది గుర్తు చేస్తారట గణనాథుడు నీ సంకల్పానికంటే ముందున్నాను నేను సృష్టి అనే సంకల్పానికంటే ముందున్నాను విఘ్నయంత్ర ప్రహర్షిత ఎల్జాశాస్త్రంలో వస్తుంది మహాగణేష నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత సృష్టి ఆది అని కూడా సృష్టి వ్యక్తమైన చేయడానికి కావలసినటువంటి సమయం అనుకూలంగా వచ్చినప్పుడు కూడా విఘ్నాలు వచ్చినాయి అప్పుడు ఈ గణనాథుడు ఆ విఘ్నాలను పోగొట్టాడు పొటెంటైజ్డ్ ఎనర్జీ అది అందుకని వామన మూర్తి అంటే పొటెంటైజ్డ్ ఎనర్జీ విరాట్ రూపం అంటే శక్తి వ్యాపకమైంది పరమాత్మ విశ్వరూప సందర్శన యోగంలో చూపెట్టండి విరాట్ రూపం వ్యాపక ధర్మంతో సకల చరాకర సృష్టి తానే తనయందే ఉన్నట్లు నిరూపించాడు కాబట్టి వామనమూర్తి పొటెంటైజ్డ్ ఎనర్జీ విరాట్ రూపం వ్యాపకమైనటువంటి ఎనర్జీ కాబట్టి శక్తికి అనేక స్థాయి భేదాలున్నాయి అనమాట ఇట్లా జాగ్రత్తగా గమనిస్తే పనికి తానే ముందు తల కొని అంటే సంకల్పించడం అనమాట సంకల్పానికి ముందు ఉన్నవాడు ప్రకతోడై మృక్కులందెడు కనికరంబున శివుని పుత్రుడు పట్టు నిలచి పెను గురుమూర్తి అయినటువంటి గణనాథుడు నీ సంకల్పానికంటే ముందున్నాడు శిష్యుడు ఎంతటి తీవ్రమైనటువంటి మోక్షాపేక్ష చేత ఆశ్రయించాడు ఆ మోక్షేచ్ఛ అనేటటువంటి సంకల్పానికి ఆధారభూతమైనటువంటి గురుమూర్తి ఉన్నాడు అట్టి గురుమూర్తిని ఆశ్రయింప ఆశ్రయించి తరింపజేయాలన్నమాట ఆ తరింపజేసే శక్తి ఆయనలో ఉన్నమాట కాబట్టి తారకానికి ఆధారం గురుమూర్తి తరించిన వాడు పొందేటటువంటి స్థితి అమనస్క అట్టి అమనస్కమనే నిదర్శనం అది సానుభవ నిరూపణ అమనస్క స్థితిని వివరించడం వీలుగా కానీ శాస్త్రం ఆ దర్శనం పొందినటువంటి వారు సూచనగా అనేక రకాలైనటువంటి పద్ధతులలో చెప్పి ప్రయత్నం చేశారు సీతారామాంజనేయ సంవాదంలో అమనస్కం గురించినటువంటి విస్తారమైనటువంటి వివరణ కనబడు అటువంటి అమనస్కమనే నిదర్శనము ను పడదోపన్ ఎంతగా వ్యాపకం అవ్వాలయ్యా ఆకాశం ఆకాశం అనే లక్షణంలో మొట్టమొదటి స్థానమైనటువంటి ఆకాశంలో ఆకాశంలో ఉన్నటువంటి అధిష్టానమైనటువంటి జ్ఞాత ఆకాశంలో ఆకాశంగా ఉన్నటువంటి అధిష్టానమైన కూటస్థుడు అంత వ్యాపకం చెందాడు ఇది అమనస్కం అర్థం ఈ స్థానంలో అమనస్కం చెందినప్పుడు ఈ జ్ఞాత ఆ కూటస్థుడు ఒకటి ఈ ప్రత్యేగాత్మ ఆ పరమాత్మ ఒకటే అనే అనుభవ నిర్ణయం అమనస్కంలో కలిగింది పక్కనే ఉంది మనస్సు మొట్టమొదటి స్థానంలో నుంచి ఒక స్థానం పక్కకు జరిగేటప్పటికీ మనసు ఆ ఒక్క స్థానం దాటడానికే మానవుడు ఇన్ని ఎన్నో సాధనలు ఎన్నో విశేషాలు ఎన్నో మంత్రాలు ఎన్నో దీక్షలు ఎన్నో ప్రయత్నాలు ఆ మనసు తర్వాత మిగిలిన ఇరవై నాలుగు పనిచేయడం మొదలుపెట్టేసి ఆ ఒక్క మనసుని మొదటి స్థానంలోకి తీసుకొస్తే ఆ మనసు కలిగిపోయింది పట్టు నిలచి పెనుకుంది నిదర్శనుడై అన్నిటికంటే ముందు తానే ఉన్నాడు అంతటా తానే ఉన్నాడు నేను లేదు వ్యావహారికమైన జీవుడు లేవు అనే నిర్ణయాన్ని పొందడానికి ఈ క్రమం నన్ను నడిపించుగాక ఆధార కమల మేధాత్ముని విఘ్నపతిని మెళకువ తోడన్ సాధించి తత్పరం బోధామృత పానమండు పూజితూ నిపుడు నిర్దోషోడై రాజిల్లు నిపుడు రాజమార్గము రిమీర కుంభించి తేజరి తెర బయలు జ్రాజితం బగు బ్రహ్మ కళలను పరివృతం వై ముట్టేజమును గమకించి మన్మయా తెట తెరువగో నెట నిలో నిపూడు?, నిర్దోషుడై రాజిల్లు నిపుడు ఇందులో ఆవృత్తి చెందినటువంటిది పూజింతునిపోడు నిర్దోషుడై రాజిల్లు నిడు ఈ రీతిగా ఇది ఆవృత్తి చెంది మరల పరిశీలిద్దాం విషదంగా పరిశీలిద్దాం ఆధార కమలవాసుని మేధాత్ముని విఘ్నపతిని మెలకువతో ఆధార కమలవాసుని మూలాధారం అనే పేరు వింటూ వినే ఉంటారు అంతే మూలా ప్రకృతి అని చిత్తచివర ఏదైతే చెప్తున్నామో ఆ మూలా ప్రకృతి అనేటటువంటిది విశ్వకుండలిని ఇక్కడ వ్యష్టికి ఎట్లా అయితే కొండలిని అని చెప్తున్నామో వ్యష్టికి ఎట్లా అయితే ప్రాణం అని చెప్తున్నామో ఇక్కడ విశ్వానికి ఆధారంగా కూడా మహాప్రాణం ఉంది ఆ మహాప్రాణం అన్నటువంటి లయ ఒక గెలాక్సీని తీసుకున్నాం అనుకోండి ఆ గెలాక్సీలో గెలాక్టిక్ సెంటర్ ఉంటుంది ఆ గెలాక్టిక్ సెంటర్ మధ్య భాగంలో కృష్ణబిలం ఉంటుంది ఆ కృష్ణబెల మధ్యస్థానంలో శూన్యం ఉంటుంది ఆ శూన్యం లో బ్రహ్మాండాలు ఉత్పన్నమవుతున్నాయి ఆ శూన్యంలో నుంచి నక్షత్రాలు వెరజాల్లబడుతున్నాయి మరల వెనక్కి తీసుకోబడుతున్నాయి మరి బ్రహ్మాండాలు ఉత్పన్నమవడం బ్రహ్మాండా లయమవడం ఈ జరిగే స్థానానికి ఆధార కమలం పేరు మానవుడు తనలో ఉన్నటువంటి ప్రాణశక్తి వ్యక్తీకరించబడాలి అంటే సహస్ర నుంచి మూలాధార కమలం వరకు వ్యాపకమై ఉన్న ఎడా సుషున్న అంతర్ ఎడా పింగళా సుషున్నలు నాడుల యొక్క కేంద్ర నాడీ మండలం వికాసం చెందిన తరువాతే మిగిలినటువంటి సప్తధాతు నిర్మిత శరీరం అంతా తయారవుతోంది తల్లి గర్భాల్లో పునః అట్టి ఆధార కమలం నుంచి సహస్రార కమలం వరకు పైకి కిందకి సెరీబ్రోస్పైనల్ స్పాదం ఇరవై సార్లు కొట్టుకోవాలి అంటే ఏ శక్తి యొక్క ఆధారంగా ఉన్నాడో ఆ శక్తికే ప్రాణం అనిపి ఆ ప్రాణశక్తి వ్యవహారంగా వ్యక్తీకరించబడాలి అంటే ఆధార కమలం ద్వారా శక్తి కూటములో వ్యక్తం ఉంటుంది కాబట్టి వాగ్భవ కూటము శక్తి కూటము మధ్య కూటము అని ఈ శరీరాన్ని కూటత్రయ కళేబరా అని కళేబరాన్ని త్రయ కూటం మూడు కూటములుగా వ్యక్తీకరి అంటే కంఠస్థానంలో ఉన్న ఉదాహరణ వాయు సంగతమై ఉన్నటువంటి విశుద్ధ చక్రాన్వితమైనటువంటిది ఉత్తమ కూటం వాగ్భవ కూట దీని పైకున్నవన్నీ కూడా దివ్య జ్ఞానాన్ని ఇచ్చేవి ఇక విశుద్ధ కూటం నుంచి స్వాధిష్టానం వరకు ఉన్నటువంటి దానికి మధ్య కూటం అని ఈ మధ్య కూటం అనియంత్రితం అంటే మానవుడి సంకల్పంతో ఆలోచనలతో దానికి పనిలే పనిచేస్తూ ఉంటాయి తల్లి గర్భంలో పనిచేయడం మొదలుపెట్టిన చివరి శివాస వరకు పనిచేస్తూనే ఉంటాయి నియంత్రణతో పని లేకుండా పనిచేస్తూ ఇది యంత్ర సదృశమైనటువంటిది పనిచేస్తూ ఉంటుంది ఇక స్వాధిష్టాన చక్రం నుంచి కింద కొన్నటువంటి మూలాధారము దానికి అనుగుణంగా పనిచేసేటటువంటి కర్మేంద్రియాలు ఇదంతా శక్తి కూటం అంటే ఒక మల్లయోధుడు అంటే అద్భుతమైన శరీరం ఉండాలి బ్రహ్మాండ కొండ వంటి శరీరం ఉండాలి కొండలను పిండి చేయగలిగినటువంటి శక్తి ఉండాలి చూడడానికి కనబడతాడు ఆయన శక్తి యొక్క ప్రయోజనం కూడా కనబడుతుంది ఆయన ముందు చతుర్వేదాలని ఎదురకుండా పెట్టాం నాయన ఈ నాలుగు వేదాలని చదివి సారాంశాన్ని గ్రహించు ఆయన అన్నా మరి ఇప్పుడు కొండ వంటి శరీరం ఉంటే వేద అధ్యయనానికి పనికొస్తాడా కొండ అధ్యయనం చేయగలిగే సూక్ష్మబుద్ధి కలిగినటువంటి వాడు అంటే దైవాన్ని అర్థం చేసుకోవాలి దైవాన్ని దర్శించాలి దైవాన్ని అనుభూతి చెందాలి బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అంటే వాగ్భవట వికాసం ఉండాలి అంటే మిగిలిన అక్కర్లేదండి మిగిలిన సామాన్యంగా ఉంటే చాలు విశేషంగా ఉండక్కర్లే అంటే విశేషంగా ఉన్నవాళ్ళు పనికిరాలనే పనికి వస్తారు కానీ వాగ్భవ కూటమి వికాసం పొందాలి అందుకని ఎనిమిది నాలుగు లక్షల జీవరాశులలో కొండ వంటి శరీరం ఉన్నటువంటివి చాలా జంతువులు ఉన్నాయి కానీ వాటిలో వాగ్భవ కూటం వికాసం పొందలేదు అంటే కేవల శక్తి కూట వికాసం చేత మాత్రమే జ్ఞానాన్ని పొందడానికి వీలు కైవల్య మార్గంలో నడవాలి అంటే వాగ్భవ కూటం అనే వికాసం ఉండాలి ఉండాలి అంటే ఆధార కమలంలో ఉన్నటువంటి శక్తి ఉత్తరణం ఉత్క్రమణం చందాలి ఉన్నతమైనటువంటి సహస్రార కమలం దిశగా శక్తి వ్యాపనం చెందాలి అంటే వ్యవహారాన్ని వెనక్కి తీసుకోవాలి ప్రవృత్తి మార్గాన్ని నివృత్తి మార్గంగా మార్చాలి అనురాగంతో వ్యవహరించే వ్యవహారాన్ని వైరాగ్యంతో వెనక్కి తీసుకోవాలి అలా ఎవరైతే తీవ్ర వైరాగ్యాన్ని పొందుతారో వాళ్ళు ఆత్మనిష్ఠులు అవ్వగలరు వైరాగ్యం లేకుండా జ్ఞానాన్ని పొందలేదు ఒకవేళ శాస్త్రజ్ఞానం ద్వారా అవగాహన చేసుకున్నప్పటికీ అనుభూతి చెందలేదు కాబట్టి వైరాగ్యం అనేటటువంటి అత్యవసరమైనటువంటి అనునిత్యపు అవసరమైనటువంటి అందుకే శ్రోత్రియం బ్రహ్మనిష్టంచినటువంటి గురువును ఆశ్రయించాలి గురువును గుర్తుపట్టేటప్పుడు ఉండాలంటే చేతిలో దర్భాలను పట్టుకుని వెళ్ళాలండి దర్భలు వైరాగ్యానికి గుర్తు జ్ఞానానికి గుర్తు అక్షతలు పట్టుకెళ్ళాలి అక్షతలు మోక్షానికి గుర్తు కాబట్టి గురువు గారి దగ్గరికి వెళ్ళేవాడు ఏం బట్టుకెళ్ళాలంటే దర్భలు అక్షతలు బట్టుకెళ్ళాలి అనమాట అంతకుముందు గురువు దగ్గరికి ఏం బట్టుకెళ్ళకూడదు ఫలాలు పుష్పాలు ఒక లారీడు అరటిపళ్ళు ఇలాంటివి ఏం బట్టుకెళ్ళకూడదు స్థూల ధర్మంతో వెళ్ళకూడదు వెళ్ళినటువంటి వాడు అక్కడ ఏం పొందాలి పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త్యా ప్రయచ్చతి అన్నాడక్కడ ఈశ్వరు కాబట్టి పరమాత్మ భక్త్యా ప్రయచ్చతి భక్తితో ఇవ్వటానికి అనుకూలమైనటువంటి హృదయం ఫలమంటే హృదయం పత్రం అంటే ఈ శరీరమే పత్రం కాబట్టి ప్రాణాన్ని ప్రాణ వినియోగాన్ని తను మనధన ప్రాణములను శరణాగతితో అర్పించాలి అట్లా అర్పించాలి అంటే ఈ ఆధార కమలంలో ఉన్నటువంటి క్రియాశక్తి ఆ క్రియాశక్తి స్వాధీనమైనటువంటి వారికి వచ్చేటటువంటి అష్ట సిద్ధులు ఏవైతే ఉన్నాయో ఆ అష్ట సిద్ధులు కూడా అర్పించాలి వదిలేయాలి మేధాత్ముని విఘ్నపతిని మేధకు అంటే మేధస్సు బుద్ధి వికాసానికి బుద్ధి సూక్ష్మతకు గుర్తు గణపతి కాబట్టి గణపతిని అర్చించడానికి అర్థం ఏంటంటే బుద్ధి సూక్ష్మతను పొందాలి పత్రిపూజ ఇరవై యొక్క ఆకులు పత్రిపూజ చేయటమంటే అర్థం ఏంటంటే అవన్నీ తెచ్చి అందులో ఆయన మీద పడేయమని కాదు అక్కడ ఉద్దేశం వాటి ద్వారా నువ్వు పొందగలిగేటటువంటి ప్రయోజనాలను పదార్థ విజ్ఞానాన్ని శక్తి రూపకమైన విజ్ఞానాన్ని ఏ ఆకు ఏ సమస్యకు పరిష్కారం ఏ ఆకు వలన ఏమిటి ప్రయోజనం ఏ కాయ వల్ల ఏమిటి ప్రయోజనం ఏ మూలిక వల్ల ఏమి ప్రయోజనం అనేటటువంటి విజ్ఞానాన్ని అందుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఆ రస విజ్ఞానాన్ని అందుకోవాలి ఇంకేం చేయాలట ఆ గణపతి మూలాధార కమలంలో ఎలా ఉన్నాడో దర్శించాలి ఆయన అనుమతిస్తేనే ఆపై ఉన్నటువంటి మూర్తిత్రయం త్రిమూర్తుల యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం ఆ మూర్తిత్రయం యొక్క అనుగ్రహం పొందితేనే మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత చక్రం దాకా చేరగలుగుతాం ఆ గ్రంథిత్రయ ఛేదనం జరుగుతుంది సాధించి తత్పరం బగు ఎవరైతే అనాహత చక్రం దాకా వస్తారో వాళ్ళకే తత్వజ్ఞానంలో ప్రవేశం విశుద్ధ చక్రం దాటినటువంటి వాళ్ళకే ఆత్మజ్ఞానం అజ్ఞాచక్రంలో నిలకడ చెందిన వాళ్ళకే ఆత్మజ్ఞానం తురియానికి ప్రవేశానికి అధికారిత్వం కాబట్టి విశుద్ధ చక్రాన్ని దాటన వారికి తత్వజ్ఞానం పెంచేది ఆత్మజ్ఞానం పెంచేది వీళ్ళకి దైవ దర్శనాలు కలుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు అనాహత చక్రస్థానంలో కాబట్టి తత్పరంబకు బోధామృత పానమందు పూజింతు నిపుణు చూడండి ఎక్కడ పూజించమంటున్నాడు కాబట్టి గురువుని ఆశ్రయించాలి అంటే గురుమండలం సహస్రాలలో దాన్ని ఆశ్రయించాలంటే నువ్వు ఆజ్ఞాచక్రస్థానంలో ఉండాలి అక్కడ ఉండకుండా నువ్వు అందుకోలేదా నిరంతరాయంగా ఆజ్ఞాచక్రస్థానంలో నెలకడ చెందినటువంటి వాళ్ళు మాత్రమే గురుమండలాన్ని అందుకోగలుగుతారు పూజించగలుగుతారు అక్కడ నిలబెట్టేట్టు చెయ్యమని ఆధార కమలలో ఉన్నటువంటి గణపతిని ప్రార్థించాలి కనికంటే భౌతికమైన లౌకికమైన ప్రాపంచికమైనటువంటి ఆకర్షణలన్నీ విశుద్ధ చక్రం కింద ఉంటాయి విశుద్ధ చక్రస్థానాన్ని ఎవరైతే దాడుతారో వాళ్ళకి ఈ ఆకర్షణలు పనిచేయవు ప్రభావితం కాదు కాబట్టి జాగ్రత్తగా అనాహద చక్రం నుంచి ఆగ్నేయ చక్రానికి దాటించమని కోరాలట ఎందుకంటే అక్కడికి చేరితే గానీ నీవు గురుమండలం యొక్క ఆకర్షణ చేత ప్రభావితం కావు ఆ గురుమండలం యొక్క ఆకర్షణకి లోబడినటువంటి శరణాగతుడైనటువంటి శిష్యుడు ద్వాదశాంతమైనటువంటి స్థితికి చేరిపోతాడు మనోన్మని ఉన్మని అవస్థలని అనుభూతి చెందుతాడు ఒక్కసారి ఆ ఉన్మత్తతను పొందితే పునః జనన మరణ చక్రంలోకి తిరిగి రావాలనే అపేక్ష ఉండదు జనన మరణాలు లేనివని తెలుసుకోగలుగుతాడు అట్టి కైవల్య మార్గాన్ని అందుకునేటటువంటి పద్ధతిగా నిర్దోషుడై జనన మరణ చక్రంలోకి తిరిగి రావడం దోషిత్వం దూషిత్వము దోషిత్వము దకాల శబ్దంధముడి కూడా ఉన్నాయి కూడా దూషణ దూషితం ఈ పదార్థం దూషితమైందంట అంటే చెడిపోయిందనమాట పనికిరాదు అది ప్రసాదం నేలన అంటే ఒకసారి భూపథనం అయితే దూషితమవుతుంది కాబట్టి ఈశ్వర ప్రసాదం ఎప్పుడు దూషితం కాకూడదు మానవ జీవితం ఎప్పుడు దోషుడై జీవించకూడదు నిర్దోషుడై అంటే ఆజ్ఞాచక్రస్థానం నుంచి కిందకు దిగి వస్తే అది దూషితం దిగి రాకూడదు రాజిల్లు నెప్పుడు రాజస్థానం రాజశబ్దం చాలా విశేషమైన శబ్దం రాజశబ్దానికి శిక్ష తప్పదు కానీ ఇక్కడ ఏముంటున్నాడంటే రాజిల్లు నెప్పుడు ఈ చక్రాలలోకెళ్ళ ఉన్నతమైనటువంటి చక్రం రాజచక్రం ఏమిటంటే గురుమండలం ఆ గురుమండల స్థానానికి చేరటానికి క్రమం ద్వారా చేరాలి दागा रही ते गोरी तेरा इकडाका पद इन राजी तेजरी राजमार्गम राज्य राज्यमी పరమాత్మ భగవద్గీతలు బోధించారు అయితే హంసలు ద్విధంబులు జీవహంసలు ఈశ్వరహంసలు హంస మార్గంలో పూరకం రేచకం కుంభకం అనేటటువంటి పరిణతి పొందాలి ఇప్పుడు చెప్పేటటువంటి రాజమార్గము రాజయోగము అంటే ఈశ్వరహంసలకు సంబంధించినటువంటి పూరకము రేచకము కుంభకము జీవహంసలకు సంబంధించింది కాదు అంటే అర్థం ఏమిటండి అన్నాం ఇంకా అర్థం ఏమిటంటే విశుద్ధ చక్రస్థానాన్ని కిందకున్నవన్నీ జీవహంసహస్రంలో పనిచేసేవన్నీ ఈశ్వరహంసలు మధ్యలో ఉన్నటువంటి సంధిస్థానం ఆజ్ఞాచక్రం అంటే ఆజ్ఞాచక్రం నుంచి కిందకింత జీవ వ్యవహారం ఆజ్ఞాచక్రం నుంచి పైకి జరిగేదంతా కూడా ఈశ్వర వ్యవహారం కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే ఎంత సూక్ష్మంగా గమనించాలయ్యా అంటే ఋషులు ఎంత సూక్ష్మంగా గమనించారయ్యా అంటే సహస్రారాన్ని పది భాగాలుగా విభజించారు పది దశ దిశలను అందులో చూపెట్టారు చూపెట్టి పూర్వదళం మీద ఉంటే ఏ రకమైన భావములు కలుగుతాయి పశ్చిమ దళం మీద ఉంటే ఏ రకమైన భావములు కలుగుతాయి ఉత్తరదళం మీద ఉంటే ఇలా కలుగుతాయి అలాగే నాలుగు మూలలు నాలుగు దిక్కులు నాలుగు మూలములు మూలలు ఊర్ధ్వం పైకి కిందకి ఈ కలితే బది ఈ దశ దిశల ఉన్నటువంటి హంస యొక్క ప్రయాణాన్ని గుర్తించారు నడకని గుర్తించారు వీటికి ఈశ్వరహంసని పేరు ఇంకొక పద్ధతి కూడా ఉంది ఈశ్వరహంసల నిర్ణయం పొందాలి అంటే ప్రతీ చక్ర మధ్యస్థానంలో ప్రతి కమల మధ్యస్థానంలో స్థిరమైనటువంటి దైవం ఉంది అధిష్టానమైనటువంటి దైవం ఆ అధిష్టాన దైవానికి ంసాలు అర్పించబడుతూ ఉంటాయి అది సుషున్న మార్గంలో మాత్రమే ఉన్నాయండి అటువంటి వాటిని గుర్తించి పోగొట్టుకోవడం ఇది అంతా శక్తి పరిధిలో ఉన్నటువంటి ప్రయత్నం మరి ఈ మార్గం తెలియబడుతుందా తెరవబడుతుందా అంటే అందరికీ తెలియబడదు అందరికీ తెరవబడదు కానీ ఆజ్ఞాచక్రస్థానంలో కనుక నిలకడ చెందితే సాక్షిగా గనక మూడవస్థలకి గనక ఉంటే తుర్య ప్రవేశాన్ని పొందితే ఇదంతా కూడా పైనుంచి చూడటం వస్తుంది అంటే ఏడు కొండల పైనుంచి కింద ఉన్నటువంటి చూడడం కాబట్టి పారమార్థికమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆత్మనిష్ట పొంది పరమాత్మ స్థితికి చేరడానికి ఆజ్ఞా చక్రంలో ఉన్న ఆత్మనిశిష్టుడు గురుమండల మధ్యస్థానంలో ఉన్నటువంటి పరమాత్మను చేరటానికి ఇదంతా లేనిదనే నిరూపణను పొందుతాడు ఇలా పొందటం ఎట్లాగో ఇందులో చెప్తున్నారు సూచనగా చెప్తున్నారు ఇదిట కుంభకం అంటే కిందకు దిగిరాకుండుటకు కుంభకం అని కుంభిల్ల ఘోరి తేజస్ అంతా గురుమండలంలో ఉంది సహస్రారంలో ఉంది అందులోకి చేరిపోవాలి అంక్షంగా ఉన్నటువంటి ద్విదళముల మధ్య ఉన్నటువంటి శిష్యుడు నేనన్న ఆత్మ ఓంకార ప్రణవ మధ్యస్థానంలో ఉన్నటువంటి ప్రకాశం బిందు మధ్యస్థానంలో ఉన్న ప్రకాశం అక్కడికి చేరుకోవాలి చేరేడండి చేరితేనై తెర బయలు జేసుక బిందు మధ్యస్థానంలో ఉన్న ప్రకాశాన్ని చేరినటువంటి వాళ్ళు ఎవరో తెలిసింది అఖండ ఎరుక యొక్క తెర తెరీయర అనే కీర్తన కూడా ఈ తెర గురించే ఈ ప్రకాశం అనే సర్వవ్యాపక ప్రకాశం తెర తప్పుకుంది అప్పుడు బయలు బయలు అట్టి బయలుని దర్శించినటువంటి వాటినైతే ఉన్నారు భ్రాజితం బగు బ్రహ్మ కళలను పరివృతం వైముట్ట బ్రహ్మరంధ్రస్థానం నుంచి బ్రహ్మ కళలు ఉత్పన్నమవుతుంది విశ్వకుండలని యొక్క ఆధార స్థానం నుంచి బ్రహ్మాండము ఉత్పన్నమవుతుంది కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే అనంత విశ్వ ప్రాదుర్భావంలో ఉన్నటువంటి లక్షణమేదో అదే ఇక్కడ కూడా వ్యక్తంగా ఉంటుంది జాగ్రత్తగా దాటాలి పిండాండమునకు సాక్షిగా ఉన్న అహం బ్రహ్మాండమునకు సాక్షిగా ఉన్న అహం ఈ రెండింటికి సిద్ధి ఆ రెండు బ్రహ్మమునందు లేవు బయలందు లేవు బ్రహ్మ పట్టణమును బయలందు లేవు ములువృచ్చ సందులేక వ్యాపకమై ఉన్న బయలునందు ఎరుక లేవు వృత్తం బాగా గమనించాలి దానవతల खंडगर के पिवृत्तम इला जाग्रत मन गमन दी पग तेजम गी आतेजा गमक चूड़ेट शबदातीत निशब्दातीत प्रकाशातीत अज्ञातमसांधकार अतीत ప్రకాశానికి కూడా అతీతమైనటువంటి సర్వానికి అతీతమైనటువంటి శూన్యానికి అతీతమైనటువంటి సంకల్పానికి అతీతమైనటువంటి తెట్ట తెరువా తెట్ట నిలువు గొప్ప ప్రయోగం అనమాట రాసభాగ్ కుదిరి తెరవు ప్లస్ తెరవు తెట్ట తెరవు అంటే ప్రత్యేగాత్మ ఒక తెరవు పరమాత్మ ఒక తెరవు ఈ రెండింటిని తరించాలి తెట్ట తెరవని ప్రయోగించారు అనమాట నెట్టనివే ఇంతకంటే లేనే లేదు ఏమిటయ్యాయి నెట్టనివ్వు నిలువు ప్లస్ నిలువు అని అర్థం అనమాట అంటే నిశ్చలంగా ఉన్నటువంటిది కథలు అన్నటువంటి ఆ కదలికలేనటువంటి స్థితికి చేరత చేరటానికి ఊజింతునిపోడు నిర్దోషుడై రాజిల్లునిపోడు అటువంటి నిర్దోషుడి నిర్దోషిత్వాన్ని అటువంటి రాజమార్గాన్ని అటువంటి రాజయోగాన్ని రాజిల్లేటటువంటి స్థితిని బయలు అనే నిర్ణయాన్ని ఆధారభూతుడైనటువంటి ప్రథమ గురువైనటువంటి గురువులకు గురువైనటువంటి దక్షిణామూర్తిని ప్రార్థిస్తున్నాము హరి ఓ శ్రీగురుభ్యో నమ హరినమిదం ఓర్ణము ద Oh. Oh.